శ్రీకృష్ణపరబ్రహ్మణే నమీతమృతమున చతుర్ధసో గుణత్రయ విభగయోగమనిగ్రహీ चे सी देह चिमुन लु शीघ्रम दे मलियु मदनिनी यो फलगुण अद निरगुवाड़ो शीघ्रमो ग्रह्म मुनुंदनो ज्ञानं बुचेत अर्जुना నన్ను పొందిన వారలో పుట్టరు గిట్టరి పొడవు పొడమిలో నిక్కది నమ్మోయీ సర్వభూతం బులకును ప్రకృతి జననియ వరలు చుండ పొట్టు కను వాణికి తండ్రి నై పొలుచు చుందును జగతి లో సత్వరజస్తమంబులు ూ జిన్మిషి ప్రకృతి అవ్యయుండే అర్జునా బంధించు దేహమందు సత్వుణమిన్నగను స్వచ్ఛమయీ నిరపాయమయును దేహిని బంధించును దేహమును సుఖమందు జ్ఞానమందు రజోగుణమెను కల్పించు రాగంబు జీవులకును కర్మల చే బంధించును జీవుని కలుగనీయదు జ్ఞానమున్ అజ్ఞానమునబుట్టును అర్జునా ఆ తమగుణమెగ మాంద్యమున నిద్రయందు బంధించు మరి ప్రమాదం బునందు దేహినీ బంచును దేహమును జ్ఞానంబు కలుగునీదు మోహంబు కల్గించును జీవుని మోక్షమును వందని దుఖ్యమును కల్గించును దేహకే గాను సత్వమన్నగను రజోగణమన్న గాను కల్పించు రాగంబు కర్మములను మోహమును బుట్టించు తమది మోక్షమును జరచుని పొడో దేహిని బంచును దేహమును మోహమును గప్పవైచి అన్ని ద్వారం బులందు అర్జునా లయొన్న సంబృద్ధు తెలియ మా పొడు దాని రజమని తేట తెల్లంబుగాను మోహమును బుట్టించును జీవుని మోక్షమును జరచునప్పుడు తెలియ ని నీవు తమని తేట సత్వగుణ సంపన్నుడు దేహమును చక్కగా వీడితను పుణ్యలోకములబుంది ుట్టును పుణ్యాత్ములియందు రజోగణ సంపన్నుడు పుట్టును రాజసులగృహముల తమో గుణాత్మక పుట్టును తధ్యమోగ సుగణమునా సువనగల్గూ జ్ఞానంబు సర్వజీవులకెప్పుడు లోభంబు గల్గొ నిపుడు లోకమున జోగము వలనా అజ్ఞానమీ గల్గొన ఫల్గొ ఆతమోగము కథన సాత్వికులు పొందు చుంద్రు సౌఖ్యంబు ులందూ మధ్యలోకములందునా రాజుల్ మనోచుందరయ్య పార్ధ తామూత్ చుంద్రు తప్పక పశుగణంబున జన్మముల్లి గుణములను మూడింటిని వీడిల గుణరహితుడైన మోహమును పొందకే పొడు మోక్షమును పొందుని ను గుణములను వీడునట్టి వాణిని గుర్తించుటెటులోచిపుమా గుణములను వీడునట్టి మార్గమును గురుతుగా తెలుపుమై मं बोलो निखमुग संभव चीन वेल दूर नड़ुवाणिनी कोडु को चेता सुख मुनो సమముగా జూచు చుండును ఎప్పుడు నిందలను పాటింపడు మరితాను తాను నిందింపడెవరినైనా మట్టి బంగారును మహిలోన సమముగా జోచునతడు మానవ మానములను సమముగా మదినించుచుండుపుడు నన్ను సేవించువారు మదిలోన నన్నే నమ్మినవరలో గుణములచేపట్టు బడక గుణరహితు నన్ను పొందంగగలరూ నేనే మోక్షపదంబును నేనేగా శ్వతం బగు శాంతిని నీనిగధర్మంబును మరియును నీగ బ్రహ్మంబును ఓ శ్రీకృష్ణ పర అహం స స్వామి ప్రణీతం వయన్ గీతమృతమున్దశాధ్యాయం సమాప్తము త